బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజలో ఉంది దేవుడి నామానికి మహిమ కలుగును కాక ఈ ఆరాధనలో కూడి వచ్చిన అందరికీ శుభాభి వందనారు ఈశ్వమంలో కూడిన మనందరికీ సమాధానం కలుగునుగాక దేవుడి గ్రహం అంటే మనందరినీ మనందరినీ కాచి కాపాడి తన కృపలు బదులుపరిచి ఒక సాయంకాలం దేవుని శుతించటం స్వరం వింటకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఒక బట్టి దేవుడికి స్థుతి చెల్లిస్తాము దేవుని నామానికి మహిమ కలుగునిగాక మరి మన మధ్యలో ఉన్న శాంతం సిస్టరు స్టార్టింగ్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభ మహాపరిశుద్ధుడ మహాకృప గల దేవ మహా దయగలైన తండ్రి ప్రేమ గల నీ బంగారు పాదాలకు బంధనాలు స్తోతులు స్తోత్రాలు నాయన నీ పాద సన్నిధిలో కూడి ఉన్న తండ్రి మామ జలముద్ది హండి నాయన మీ ఆత్మను మా అందరి పైన కుమ్మరించండి ఏసు ప్రభా నీ కేస్తూ తీసుకురం నాయన ఇదిరం అంతా కూడా ప్రభా నీ కృపల మమ్మల్ని భద్రపరిచి సజీవమని రెక్కల కిందములు దాచినందుకు నీకు వందనాలు నాయన ఇందుగా నీ సన్నిధులము తండ్రి మొరపెట్టే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్న నాయన ప్రభా నీకే వంధనలు అయ్యా ఇది నాన్ని చూడలేక ఎందరు లేరు ప్రభా ఇది నమ్మునా ప్రభా ఇంతవరకు నీ కృపతము మళ్ళా నీ పరిశుద్ధ ఆత్మ నడిపింప చేతము మీరు మాకు తోడయ్య నీకు బంధనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకున్నాను ఆయన ఆన్లైన్ ప్రార్థనలు ప్రభా మీరు ఇచ్చిన మీకు వందనాలు చెల్లించుకున్నా ప్రభా విషయానికి స్తోత్రాలు చెల్లించుకున్న వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ఎసు ప్రభాని యొక్క ఆత్మ నడిపింపద ఇచ్చేయండి తండ్రి పరిశుద్ధుడ వాక్యం పాఠం ద్వారా మీరు మయమ పొందండి తండ్రి విషయానికి ఎమ్మె పర్లకు మర్మాలు మాకు బయలుపరచండి దేవాతి దేవానికి స్తోత్ర స్తోత్రాలు వాక్యం కెమ్మినే వారందరికీ మారుమన్స్ దాయి చేయండి మీరే తండ్రి మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి కొన్ని ప్రభా మీరు బలపరచండి మీరు స్థిరపరచండి మీరు అక్కడకు సిద్ధపరచండి ప్రభా ఈ లోకంలో ప్రభా ఎన్నో చూస్తున్నాం ప్రభా ఎన్నో వార్తలు వింటున్నాం ప్రభా యుద్ధ యుద్ధాలు చూస్తున్నాం ప్రభా పరిశుద్ధుడ తండ్రి మీరు వాకిటనే నిలిచి ఉన్నారు నీకే బంధనాలు చెల్లించుకున్నాం మీరు అక్కడ ప్రభా ఏ క్షణమో ఏ జగమో పరిశుద్ధుడా కాబట్టి ప్రభా మేమందరం సిద్ధపడి ఉండాలా మెలకు ప్రార్థనలో ఉండాలా ప్రభ ప్రభా నీకులు సిద్ధపరచాలా ప్రభ అలాంటి కృప మా ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి ప్రభా ఏసీకే బంధనాలు అయినా తండ్రి ఆరాధనలు అంతట్లో కూడా ప్రభా నీచేతిగా అప్పవిస్తున్నాం ప్రభాని యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థన ఆరాధన అంతట్లో మీరు తోడుండమని ఏసై అపరిశుద్ధ నా మోమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ సిస్టర్ ప్రైస్లా థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ లో మన మధ్య నున్న క్యాడన్ సిస్టర్ పాట పాడతాను రేజ్ లో సిస్టర్ మీకు పాట పాడండి ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఫ్రేస్ట్ ప్రజా సిస్టర్స్ అందరికీ ప్రేస్ మీ ప్రేమలో నుండి శత్రు అయిన premalainanu shatruainanu inno nannu peru cheyalederu inno nannu veru cheyalidir yesaya <coughs> ఎస నీ నుండలేనయ్యా ఎసయ్యా ఎసయా నీ నుండలేనయ్యా క్షణమైన నివులేక నీ నుండలేనయ్యా క్షణమైన నివులేక నీ నుండలేనయ్యం నీ ప్రేమలో నుండినం పాపరెవరు ఈ ప్రేమలో నుండిన ఎడబాపు వారుచున్నది నేను కాదు తీసేసే నాలో జీవిస్తున్నాడు జీవించు చున్నది నేను కాదు ese se na lo ji se na tu edi man na ko ese kavali edi mai na na ko ese kavali evare man na ke se kavali evare man na ko ese kavali yesayya yesayya య్య ఎసయా ఇసయ్యా నీ నుండలేనయ్య క్షణమైన నివులేక నీ నుండలినయ్య క్షణమైన నివులేక నీ నుండలినయ్య ప్రేమలో నుండిన ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండిన ఎడబాపు వారెవరు నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం నీ ప్రతి లోబడి ఉంటాను ఏమి చిన్నా కుస్తోత్రాలి ఏమి చిన్నా కు స్తోత్రాలి ఏమి ఇవ్వకపోయి నా వందనాలి ఏమి ఇవ్వకపోయిన వందనాళి ఎస్ఐ ఉండాలి నయ్యా ఎస్యా ఎస్ నే నుండలేనం క్షణమైన నివులేక నుండమైన నివ్వు లేకని నుండలేనయం నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీలో కని నేను పెంటగించాను నీ కోసమే నీ ప్రేమ కోసమే ఈలో నిను నేను ఎంచాను నీ కోసమే నీ ప్రేమ కోసమే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనానేమి అది లాభమే చావైన నే అది లాభమే ఇసయా ఎసయా నేనుండలేనయ్యా ఇసయ్యా ఎసయా నేనుండలే నయ్యా క్షణమైన నివులేక నేనుండలే నయ్యా క్షణమైన నివులేక నేనుండలే నయ్యం నీ ప్రేమలో నుండినంతో ఎడబాపు వారెవరు ీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు శ్రమలైన శత్రు అయినను శ్రమలైన శత్రువైనను నిన్ను నన్ను వేరు చెయ్యలేరు నిన్ను నన్ను వేరు చెయ్యలేరు ఎసయ్యా ఎసయా నేను క్షణమైనస్టర్ ప్రేసల మన మధ్యలో ఉన్న పప్పు బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు వెళ్ళే ముందు చిన్నగా ప్రార్థన చేసుకుందాము అదే ఆ నీకే బ్రంధనాలు వేస్తుంది అబ్రాహమిస్తా ఒక ప్రదేవా ఇక్కడ చిన్న మంది మేము కొడుకున్నాం వేస్తు ప్రభా మనస్ ఈ ఫోన్ లో వేస్తు మేము వాక్యం షేర్ చేసుకుంటుండగా ఈ వాతావరణాన్ని ఈ ఫోన్ని మీరు అదుపులో పెట్టండి వేసు ఇలాంటి ఇబ్బంది రాకుండా మీరు కాపాడండి నేను చెప్పే వాక్యం వేస్తు విశ్వాసాన్ని మేము ఈ స్వమార్థాన్ని అభివృద్ధి చెందుకోవాలా మా జీవితాలలో అలాంటి వాక్యం మేము చెప్పుకుంటుండగా నీ యొక్క కృప నీ ప్రేమ ఇక్కడ ప్రతి బిడ్డల మీద ఆన్లైన్ ఉన్న ప్రతి బిడ్డల మీద కుమరించమని ఏసుక్రీస్తు ప్రయాణిస్తున్నాం తను మా వాయిస్ వినిపిస్తుందా అందరికి ఓకే మనం ఈరోజు వాక్యం చూసుకుందాము ఈ వాక్యం దేని గురించి అంటే ముఖ్యంగా భక్తి అంటే ఏమిటి నిజమైన భక్తి ఏంది దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉండాలా ఆ ప్రేమలో విశ్వాసం ఏ విధంగా ఉండాలా ఏ విధంగా సాయం చేయాలా ప్రేమ విశ్వాసం సాయంతో పాటు ఇంకేం కావాలా ముఖ్యంగా అది మనం తెలుసుకుందాము మనము అపస్తుల కార్యము పదో అధ్యాయము తీసుకుందాము పేజ్ నంబర్ నూట మూడు కాలం పదో అధ్యాయము మొదటి వశం నుండి మనము ఇది రెండు దాకా చదువుకుందాము నేను చదువుతాను మీరు వినండి ఇటలీ పటాలము ఇటలీ పటాలమునబడిన పటలములో శతాధిపతి అయిన కొర్లేని అను భక్తిపూర్వకడు కేసరిలో ఉండెము అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చెయ్యిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్లేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేము అతడు దూత వైపు తెరచూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత ప్రార్థనను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుష్యను పంపి పేతురు అను మారు పేరు గల అతడు సముద్రపు దారినున్న సీమోను ఒక చర్మకారుని దిగి ఉన్నాడని అతనితో చెప్పాను అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఎండువరిలో భక్తి ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని చెప్పేకు పంపేను అదే ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము కొర్నేలి అనే ఒక భక్తి చాలా మంచి వ్యక్తి ఆయన సైన్యాధికారి అయితే ఈ కొన్నేళ్ళి తన కుటుంబంలో దేవుని యొక్క ప్రేమని దేవుని యొక్క ప్రార్థనని ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటా నీతి నిజాయితీగా జీవిస్తూ ఉన్నాడనమాట అయితే ఒక రోజు రాత్రి అతను ప్రార్థన చేస్తుంటే ఒక రోజు దేవుని ఒక దూత అతని ప్రార్థనని విని దేవుడు ఒక దూతను పంపించడం జరుగుతుంది మరునాడు వారు ప్రయాణం పోయి పట్టణకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలు పేతులు ప్రార్థన చేయుట మెద్ద మీదికి అతడు మిక్కిరి ఆకలిగొని భోజనము చేయగోలేను ఇంటివారు వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవాసుడై ఆకాశము తెరవబడుటయు నాలుక చెంగు పట్టబడి పడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి అందులో భూమి భూమి ఎందోడు సకల విధమైన శతాస్పద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులుండేను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడెను అయితే పేతురు వద్దు ప్రభువా నిషేధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము నీవు నిషేధమైనవి వాటినిగా ఎంచవద్దని మరలా రెండో ఆ శబ్దం అతనికి వినబడేను ఇలాగో మమ్మారో జరిగేను వెంటనే ఆ పాత్ర ఆకాశంలో కెత్తబడను పేతురు తనకు కలిగిన దర్శనమేమీ ఉండెను అని తనలో తాను ఎటు తోచగా ఉండగా కొర్నేలి పంపిన మనుష్యుడు సీమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాటిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మరో పేరు సీమోను ఇక్కడ దిగి ఉన్నాడని అడిగి పేతురు ఆ దర్శనము గూర్చి యేచించుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళును నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను పేతురు ఆ మనుషుని యుద్ధకి దిగి ఇదిగో మీరు వెతుకువాడు నేనే మీరు వచ్చిన కారణమేమి అడిగాను అందుకు వారు నీతిమంతుడు దేవునికి భయపడువాడు యువత జనులందరికీ మంచి పేరు పొందిన వాడు శతాధిపతి కొన్నేరు యొక్క మనుషులు అతడు నన్ను తన అది లూయ మనం ఈ వాక్యం ఇక్కడ దాకా చూస్తున్నాం కదా అయితే కొర్నేలి తన కుటుంబాన్ని ప్రేమించుకుంటా దేవుణ్ణి ప్రేమించుకుంటా నీతి నిజాయితీగా ఉన్నప్పుడు పేతురు ఒక చర్మకాన్ని ఇంట్లో మీద వాళ్ళు వంట చేస్తుంటే ఆ వంట చేయడానికి సమయం పడుతుందని చెప్పి ఆ చర్మకాని ఇంటి మీద దేవుడి దగ్గర పేతురు ప్రార్థన చేస్తున్నా అనమాట అయితే అక్కడ అతనికి ఒకటి దర్శనం కనిపించింది ఆకాశం వైపు అయితే ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నానంటే భక్త అంటే ఏమిటి నిజమైన భక్తి ఏది కొన్నేలు వచ్చేసి ఒక సైన్యాధిపతి పరుడు కొన్నేని విశ్వాసంలో జీవించడు కొన్నని దేవుని యొక్క సత్యమును మాట్లాడ వినడానికి ఎంతోగానో ఆశపడాడు అనమాట అంటే కేవలం సత్యము దేవుని తెలుసుకున్నాడు దేవుని ద్వారా జీవించడం కాదు దేవుని ప్లానింగ్ ఏముంటుందంటే ఇతని ఇతని కుటుంబానికి ఇతని స్నేహితులకి పేతులు ఒక వాక్యము కొన్నేలు ఇంటికి తెలియాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే పేతుల ద్వారా మాట్లాడుతుంది అయితే ఇక్కడ మనము ఏం చూస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేతురికి ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనం ఏమొచ్చింది ఒక పాత నిబంధనలో దేవికాండంలో పదకొండు అధ్యాయంలో ఉంటుందన్నమాట ఏదే జంతువులను తినాలా ఏ జంతువులను తినొద్దు అనేది అదే దర్శనం దేవుడు కొత్త నిబంధనలో పేదూరుకు చూపించాడు ఆ ఏదైతే పాత నిబంధనలో పెట్టిండో కొత్త నిబంధనలు ఒకటి చేసి అవన్నీ తీసేసిన అనమాట ధర్మశాస్త్రం ప్రకారం ఏం జరిగిందంటే ప్రతి వ్యక్తి సున్నతి పొందిన దేవుని నమ్మడం జరుగుతుంది అయితే ఈ ఇక్కడ దేవుడు ఏం చేసిందంటే పేతురికి చూపించిన దర్శనం ప్రకారం ఏం చేసిందంటే ప్రతి వ్యక్తి దేవుని నమ్మొచ్చు అంటే ముఖ్యంగా అన్యం దేవుని నమ్ముకోవచ్చు అంటే దేవుని దృష్టిలో దేవుని యొక్క ఆత్మ దృష్టిలో ఎలాంటి మతాలు కానీ ఎలాంటి విలువ ఆ దర్శనం దేవుడు పేతురు ద్వారా చూపించాడు ఎందుకు చూపించిందంటే పేతురు కొన్నేలు ఇంటి కొన్నేలు పంపించిన వ్యక్తి దగ్గరికి పోకపోవచ్చు నేను ఎందుకు పోవాలి అవి దగ్గరికి నేను యువతా దేశ కదా అని ఒక ఫీలింగ్ ఎక్కడ వస్తుందని చెప్పి దేవుడు ఏం చేసిందంటే ఒక దర్శనాన్ని పేతురు చూపించిండు అతను ఒక ఆత్మతో దేవుడు మాట్లాడిపించిండు అప్పుడు కరుణీలకి ఏం అర్థమే తెలియదు ఆ ముగ్గురు రావడము అని వినడమే అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు సువార్త చెప్పడానికి కానీ వినడం వినడానికి కానీ దేవుడు సిద్ధపరుస్తున్నమాట సువార్త చెప్పాలన్నా మనం వినాలన్నా ఒక సమయం వస్తుంది ఆ సమయం బట్టి జరుగుతుంది అయితే ఎవరైతే దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క జీవిస్తారో వాళ్ళని దేవుడు పేతుడు ద్వారా వాళ్ళ ఇంటిని నడిపిస్తాడు అనమాట ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం విశ్వాసంలో ఏ విధంగా జీవిస్తున్నాము ప్రార్థనా జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నాము పది మందిలో మనం ఏ విధంగా ఉంటున్నాము ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటుంది అనే ఇది కాన్సెప్ట్ మీద ఈ వాక్యం ఈ రోజు చాలా రోజుల నుండి ఈ వాక్యాన్ని రాసుకున్నా కానీ చెప్దామంటే దానికి టైం లేదు అయితే ఈ రోజు నాకు ఈ సమయం దొరికింది కాబట్టి నేను ఈ వాక్యాన్ని చూసుకుంటున్నా అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొనేది ఆ రోజు దేవుని గురించి ఎక్కువ తెలుసుకోలేదు పేతురంతా తెలుసుకోలేదు ఎందుకంటే పేతుడు దేవునితో తిరిగేండు దేవునితో మాట్లాడంండు దేవుంతో తిన్నాడు దేవుతో కూర్చున్నాడు కాబట్టి దేవునితో చేసిన విషయాలు పేతుడు దగ్గరగా తన కళ్ళతో చూసిండు కాబట్టి అవి కొన్నీలు తెలుసుకోవాలి కాబట్టి దేవుడు ఏం చేసిండు కొన్నేలు ఇంటికి పేతుని పంపించాడు అంటే దేవుని మహిమ ఏ విధంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట దీన్ని మనం ఎప్పుడు అంటే సువార్త చెప్పాలన్నా సువార్త వినాలన్నా దేవుని సిద్ధపాటు ఉంటుంది పేతుడు భయభక్తుడు వాడు చాలా దేవుని సంఖ్యలో భయభక్తు కానీ ఆయన ఆయన మనసులో ఏముంది ఇంకా పాత నిబంధన ఆచారమే ఉంది అవి తినొద్దు ఇవి తినొద్దు అంటే ఆత్మంగా ఏంది వాళ్ళింటికి వెళ్ళొద్దు వీళ్ళింటికి వెళ్ళదు అనే ఉంది కానీ దేవుడు ఏం చేసిందంటే ఆ దర్శనం ద్వారా అతని యొక్క దేవుడు తీసేసింది కొన్నేలి మనసులో దేవుని ప్రేమ ఎంతుందంటే చాలా ఉంది కానీ నాకు తెలిసి కొన్నేళ్ళు కూడా భయపడే ఒక వ్యక్తి నా ఇంటికి అనేది తర్వాత పేతుడి యొక్క దర్శనం ద్వారా వాక్యం ద్వారా కొన్నేళ్ళి వాళ్ళ ఇంటికి అయితే దేవుడు ప్రతిదీ ఒక సమయం బట్టి చేస్తాడు అనమాట అయితే అందులో ఈ వాక్యం కొద్దిగా పక్కన పెట్టి ఇంకో వాక్యం చేసుకుందాం మనము సమయం వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా చేస్తాడు ఆ సమయం గురించి మనం ఎదురు ప్రసంగి మూడో అధ్యాయము మొదటి వచనంలో ఏముందంటే పేజ్ నంబర్ ఐదు నేను చదువుతాను చూడండి ప్రసంగి మూడో అధ్యాయం మొదటి వచనం ఏముందంటే సమయం గురించి ఉంటుంది మూడో అధ్యయన మొదటి ప్రతి దానికి సమయం కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు కుటుటకు చచుటకు నాటుటకు నాటబడిన దాని పిరికి వేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొటుటకు కట్టుటకు ఈ ఇది చదివేది ప్రసంగి మూడో అధ్యాయం నుండి చదువుతున్నాను మూడో అధ్యాయం మొదటి వర్షం నుండి చదువుతున్నాను ఇప్పుడు నేను నాలుగో వర్షం చదువుతున్నాను ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారి వేయుటకు రాళ్లను కుప్పవేగుటకు కౌగులించుటకు కౌగులించుటకు మానుటకు వెతుకుటకు పోగొట్టుకున్నటకును దాచుకునుటకును అరివేయుటకును చింపుటకు పుట్టుటకు మౌనముగా నుండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు నిత్యము చేయుటకును సమాధానం పడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరలు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కృపభావము నేను చూసి అంటే ప్రతిదీ దేవుని యొక్క సమయం బట్టి మారుస్తున్నాను అనమాట ప్రతిది దేవుని ఒక సమయం బట్టి నడుస్తుంటారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాల్లో ముఖ్యంగా తొందరపాటు ఉంటుంది తొందరపాటు ఉండదు తొందరపాటుగా ఏ విషయం మాట్లాడద్దు ప్రతిసారి మనం ఆలోచించి మాట్లాడాలా ఎందుకంటే లోకం చాలా భయంకరంగా ఉంది నువ్వు ఏం మాట్లాడతావా నీ మాటల్లో ఏం తప్పు ఉందా ఎప్పుడు దాన్ని బయట పెడదామా చాలా మంది చూస్తుంటారు అనమాట కాబట్టి నువ్వు తొందరపాటుగా జీవించొద్దు దేవుడు ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తాడు ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు ప్రేమ దేవుడు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను అనమాట మా మిస్సెస్ కడుపుతున్నాను అనమాట అయితే తనకు డేట్ ఇచ్చేది ఆ డేట్ టైం కాకముందే తనకి ప్రసావేదన జరిగింది అక్కడ ఏమైందంటే ఆ రోజు మా మమ్మీ వాళ్ళ పెద్దక్క మా పెద్దమ్మ చనిపోయింది అనమాట సడన్ గా ఎవరు లేరు ఇంట్లో తను చనిపోయింది యాక్చువల్లీ ఆరోగ్యం బాగా లేక బాధపడుతుంటే మీ అమ్మ ప్రార్థన ద్వారా చాలా మంది ప్రార్థన చేసినా మా పెద్దమ్మతో అతీతగర్ వాళ్ళు కానీ మన కేబీబీఎం దేవుడు ఆమె ఆయుష్ని ఇంకా పెంపి పెంచినమాట అప్పుడు దేవుడు ఆమె రక్షణ తీసుకోవాలని దేవుని ఒక ప్లానింగ్ ఉండేది నేను ఆమె ఆమె ఆరోగ్యం బాగున్నప్పుడు ఎంత దేవుని గురించి చెప్పినా నమ్మకపోతుండే ఎందుకంటే తన పుట్టుక మొత్తము తను అంత విఘ్రాధం అనమాట మేము ఎంత ప్రయత్నించినా తను నమ్మకపోతుండే అయితే నేను ఇప్పుడే మీకు ప్రసంగిలో చూపించాను అనమాట బ్రతుకుటకు చచ్చుటకు పుట్టుటకు సమయం వస్తుందన్నది మా పెద్దమ్మ విషయం నేను అయితే ఆమె చనిపోయే టైంలో దేవునితోని మాట్లాడము ఆమె పాపలను ఒప్పుకోవడము అలా చేయడం జరిగింది అయితే ఆ సమయంలో ఎవరు లేరు తను ఒకతే ఉండి మా అన్న జాబ్కి వెళ్ళిపోయాడు మా వన్న జాబ్కి వెళ్ళిపోయింది మా పెద్దమ్మ ఒకతే ఉండి సడన్ గా తనకి ఆడటో చనిపోయింది ఆ సమయంలో ఏమైందంటే ఇవ్వలేరు ఇంట్లో తర్వాత ఏదో విధంగా మా దాకొచ్చి తను ఎంతోసేపటి చనిపోయిన తర్వాత ఆ విషయం మాకు తెలిసింది మేమందరం సడన్ గా అక్కడ వెళ్ళి మరి ఇట్లా జరిగింది అని మేమందరం ప్రార్థన చేయడము ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది అయితే మా పెద్దమ్మ స్నాభం అయిపోయింది నేను ఇంటికి వచ్చిన అప్పుడు మా భార్య మా అమ్మ వాళ్ళ వాళ్ళ మా అత్తగారింటికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట ఏదైనా ఇంటికి చాలా అలిసిపోయిన చాలా అంటే చాలా అలసిపోయినా ఆకలి అవుతుంది ఇక ఇంటికి స్నానం చేసుకొని మా అందరం మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అంటే వాళ్ళు ఒక ఫార్మాలిటీస్ గా ప్రకారం ఉంటారు దాంట్లో మేము కానీ అందరం అక్కడ వెళ్ళి స్నానం చేసుకున్నప్పుడు భోజనాలు చేసుకుందాం అనేసి అందరం ఇంటికి స్నానం చేసుకొని తినేసరికి తినే టైంకి నాకు ఫోన్ చేసింది మా భార్య నా ఆరోగ్యం పాడైపోతుంది చాలా నొప్పి అవుతుంది నువ్వు రా అనేసి అప్పుడే నేను సావు సమాధి చేసేసి నేను ఇంటికి అప్పుడే ఫోన్ వచ్చింది నేను వెళ్ళిన తర్వాత మా భార్యతో అన్నా కాదు నేను ఏం టెన్షన్ పడకు నువ్వు టెన్షన్ ఏం తీసుకోకు మనం ప్రార్థన చేద్దామన్నా కానీ అప్పుడు నా దేవుడి నాతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నా ఆత్మ ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు ఏం కాదు అంటుంది కానీ మా మిసెస్ ఏమో వినడం లేదు తొందర నాకు నొప్పి అవుతుంది మనం వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం అది నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నంటే నన్ను ఎక్క తీసుకెళ్ళు అనే ఒక ఆత్మ ఉత్తేజం కానీ పంపడం కానీ చేస్తలేదు కూలుగా ఉంటుంది అనమాట అరే ఎందుకు ఇంత కూలుగా ఉంటుంది ఆత్మ అంటే దేవుని యొక్క ప్రేరాపణ బట్టి మన ఆత్మను నడుస్తుంది అనమాట మన ప్రతిదానికి సమయం రావాలా కదా అయితే నేను ఏమంటున్నా అంటే ఏం కాదు టెన్షన్ తీసుకోక నేను ప్రార్థన చేస్తున్నా కదా అనేసి నేను ఇక్కడే ప్రార్థన చేసుకుంటా చేసుకుంటా చేసుకుంటూ పడుకున్నాను మన మిసెస్ వచ్చి మళ్ళీ లేదు లేదు నువ్వు ఎందుకు ఇంత కేర్లెస్ చేస్తున్నావు తీసుకెళ్ళను అండి సరే అనేసి వెళ్తున్నా కానీ నా ఆత్మ ఒప్పుకుంటున్నారు కానీ సరే పక్కనే కదా హాస్పిటల్ వెళ్ళడం దాని తప్పేముందనేసి ఈ సమయంలో ఈమె చెప్పినప్పుడు వినకుంటే బాగుండదు అనేసి ఆ సమయం సందర్భం బట్టి మనం వెళ్ళాల్సి వచ్చిందండి అక్కడ వీళ్ళతో డాక్టర్ ఏమనండి లేదు లేదు ఇది కరెక్ట్ పెయిన్స్ కాదు తనను తీసుకెళ్ళండి చూద్దాము మీరైతే తీసుకెళ్ళండి అని చెప్పేసి తీసుకెళ్ళండి మమ్మల్ని ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చిన తర్వాత అర్థం చేసిన దేవా ఏంది నాకు ఏం అర్థమైతే ఈ రోజే మా పెద్దవా చనిపోయింది నేను అలసిపోయి ఇంటికి వచ్చినా తర్వాత చూస్తే ఈ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కాదంటున్నారు మా మిస్సెస్కి ఏమో నొప్పి అవుతుంది ఒకవేళ మధ్యరాత్రి జరిగిందనుకో నాకు ఇబ్బంది అయిపోతుంది రాత్రి రెండు గంటలకు అయితే హాస్పిటల్కి వెళ్ళడానికి మా దగ్గర పెద్ద వెహికల్స్ ఏవా చిన్న వెహికల్స్ ఏ ఆటోస్ కానీ కార్స్ కాని లేవు బండ్లు ఉన్నాయి ఎట్లా దేవా అనేసి నేను ఇంటికి ప్రార్థన చేసుకోవడం పండుకున్నాను కరెక్ట్ రాత్రి రెండు గంటలకు మా భార్యకి పెయిన్స్ అవుతున్నాయి మనది అయిపోయింది అయ్యో నాకు భయంకరంగా నొప్పి అవుతుంది అతను అయితే లేదు అని చెప్తున్నాడు ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఏడుస్తుంది ఇక నేనేం చేస్తున్నా నా బండి తీసుకున్నా నా బండిలో తనను కూర్చోబెట్టినా ప్రార్థన చేస్తున్నా దేవా ఇప్పుడు నా కనీసం మా అత్తగారి ఇంటి నుండి హాస్పిటల్ మూడు కిలోమీటర్లు ఉంటది మూడు లేదా నాలుగు ఉంటది ఏమి పరిస్థితి చూస్తేనేమో ఒక యాభై మీటర్ దూరం కూడా పోలేను అంత భయంకర పెంచు వస్తుంది అయ్యో దేవా మళ్ళీ నేను ప్రార్థన చేస్తే నువ్వేమో అప్పుడే హాస్పిటల్ అని నా ఆత్మ గంతులు వేయలేదు తిరిగి ఇంటికి వచ్చేసినాము సమయం చేస్తే రెండున్నర అవుతుంది మరి టైం ఎట్లా తీసుకెళ్ళాలా తన అని నాకు ఒక లాంటి ఆలోచనలు పడతాయన్నమాట కానీ నేను ప్రార్థన బాగా చేస్తున్నా ప్రార్థన వినడం ప్రార్థన ఆపతలేను బండి మీద గుడ్చుకున్నా ప్రార్థన చేస్తున్నా ఉన్నా సడన్ గా మా భార్య బండి ఆపేసేసింది నువ్వు బండా ఆపు నువ్వు బండా ఆపు నువ్వు ఇక్కడ బండి ఆపేసని చెప్పేసి దిగేసి అరుగు మీద గుడ్చుకుందా లేదు లేదా నేను ఇక్కడే డెలివరీ చేసేస్తా నాతో అయితే నా వల్ల అవుతులేదు బాగా ప్రార్థన చేస్తున్నా దేవా నువ్వే కార్యం చేదేవా నువ్వే కార్యం చేదేవా అయితే ఆ సమయం వచ్చేసి రెండున్నర అవుతుంది మా అత్తగారి ఇంటి దగ్గర ఒక ముగ్గురు పిల్లలు కూర్చొని సిగరెట్ దాకుతున్నారు అనమాట ఇక వాళ్ళు ఉరుకొచ్చిరు ముగ్గురు ఏమైంది ఏమైంది అనగానే నేను వాళ్ళు సిగరెట్ దాకుతారు వాళ్ళతో ఏం చెప్తారా ఒక రకం చూస్తేనేమో బాధ ఒక రకం చూస్తేనేమో దేవుని ప్రార్థన చేస్తున్నాను అప్పుడు వాళ్ళతో చెప్పినా జరిగిన సంగతి మొత్తం చెప్పిన అయితే వాళ్ళు ఏం చేశారు ఉరుక్కుంటూ ఒక సందిలో పోయి పెద్ద కార్ తీసుకొచ్చారు కార్ తీసుకొచ్చి వాళ్ళు తాగిన సిగరెట్ ని పక్కన పెట్టి ఆ కార్లో మా భార్యని మా అత్తమ్మని ఎక్కిచ్చేసి ఆ అన్న నువ్వు ముందుకెళ్ళు హాస్పిటల్ ఎక్కడ చూపించు నేను వెనుకలు వస్తామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది నాకు భయం అవుతుంది అంటే నేను ముందుకెళ్తే వీళ్ళు నా భయం కార్లు ఎక్కడ తీసుకెళ్తారేమో మళ్ళీ ప్రార్థన చేస్తున్న నా దేవుడు అట్లా జయమన్ను ఎందుకంటే గర్భఫలం యువ ఇచ్చు బహుమానం పెద్ద సమయం వస్తుంది ఈ సమయం వచ్చింది అయితే నేను ఆయన మీద ఆదరపడ్డా దేవా నేను చూద్దామని చెప్పేసి అయితే వాళ్ళు ఏం చేసినట్టే వాళ్ళ కార్ ఒక హారాన్ని పెట్టింది అంబులెన్స్ సౌండ్ ఆ అంబులెన్స్ సౌండ్ కి హాస్పిటల్ దాదాపు ఒక కిలోమీటర్స్ అయితే వాళ్ళు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోతే వీళ్ళ అంబులెన్స్ సౌండ్ చూసి హాస్పిటల్ వాళ్ళు ఏమనుకుందంటే అదే పెద్ద విఏపి పేషెంట్ అని చెప్పేసి దన్న దన్న బయటకు వచ్చి డాక్టర్ నర్సులు కంపౌండర్లు అందరూ వచ్చి మా భార్యను పట్టుకొని ఆ విన్ చైర్ లో తీసుకెళ్ళారు లోపలి తీసుకున్న ఈ పిల్ల మా నేను టెన్షన్ టెన్షన్ ఉన్నా ఈ మా బాలను లోపలి తీసుకెళ్ళి మీరు ఇక్కడే ఉండనని చెప్పేసి నన్ను పెట్టేసిన అక్కడ నేను నాతో పాటు మా బొమ్మడుగున్నాడు మా మిసెస్ తో మా అత్తమ్మ అయితే ఈ ముగ్గురికి వచ్చి థ్యాంక్స్ చెప్దామని లోపల ఈ ముగ్గురు నాకు కనిపించలేదు ఈ ముగ్గురు నాకు కనిపించలేదు అయ్యో ఎట్లా అని ఒక హాఫ్ అవర్ కి మా భార్య డెలివరీ అయింది అనమాట దేవుడు తల్లిని బిడ్డని దేవుడు మంచిగా భద్రపరుచుకున్నాడు డాక్టర్స్ వచ్చి సంతోషపడ్డారు నార్మల్ డెలివరీ అయింది ఆడపిల్గా పుట్టింది ఆ దేవుడితో నాకు అనిపించింది దేవుడు సమయం వచ్చినప్పుడు ఇవ్వనైనా మన దగ్గర వాళ్ళ శత్రులు ఉండొచ్చు మూసగాళ్ళు ఉండొచ్చు ఏ వ్యసనాలకు అలవాటైన వాళ్ళు ఉండొచ్చు కానీ దేవుని ఒక ప్రేమ ఎందుకంటే నేను ప్రతిదీ దేవుని ఆధారపడ్డా మా బాధితం చెప్తుండే నువ్వు కడుపుతోనే ఉన్నావు ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రతి సమయంలో నేను ప్రార్థన చేస్తుండే నా కుటుంబం గురించి మా అమ్మ చేస్తుండే అర్జనాలు చేస్తుండే ఏ గురువు పునావాలు ప్రతి అక్కడ ఇక్కడ నేను ఏం తెలుసుకున్నానంటే కొన్నేళ్ళి యొక్క వాక్యం ఏం తెలుసుకున్నానంటే ముఖ్యంగా మనకు కావాల్సింది భక్తి ప్రేమ ఆ తర్వాత దేవుని అందు సమయము తర్వాత అస్సలు కోపం ఉండద్దు మనం కోపం ఎంత కంట్రోల్ చేస్తాం ఎందుకంటే నేను నా అనుభవంతో చెప్తున్నా నేను ఇంటికి రాగానే కోపబడి ఒక రెండు నిమిషాలు గొడవ పడితే ఆ గొడవ ఒక వారం రోజా నా మనసులో ఉంటుండే అది ఎందుకు నేను కోపబడ్డాను తర్వాత నేను ఎప్పుడైతే వాక్యం చదవడమో ప్రార్థన చేయడం మొదలుపెట్టినో కోపం అనేది మొత్తం దగ్గిపోయింది మనిషి జీవితంలో రావాల్సింది ముఖ్యంగా కోపం ఉండదు తన కోపమే తన క్షత్రులను మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం నువ్వు ఇంత వాక్యం చదివి ఇంత బైబుల్ ఇంత వాక్యం చదువుకొని ఇన్ని సేవ చేసి దేవుని యొక్క కార్యాలను చూసి విశ్వాసం జీవించిన తర్వాత వాళ్ళ కోపం ఉంటే ఏం ప్రయోజనం కాస్టెప్ చేసుకోవాలి అరే కోపం ఎందుకు వస్తుంది ఈ సమస్య ఎందుకు వస్తుంది జీవితంలో ప్రతిదాలో యూటర్న్ ఉండాలి ఎప్పుడైతే మనము గమ్మనుంటామో ఎదుట వాళ్ళు పదిహేను నిమిషాల తర్వాత అది కూడా అని వాళ్ళు కూడా మనతో పాటు కాంప్రమైజ్ అయిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని కాంప్రమైజ్ ఉండాలి అని చాలా మంది ఏం చేస్తున్నారు అనట చిన్న దానికి గొడవ పడతారు ఇప్పుడు మనం కాంప్రమైజ్ కాకపోతే మనము తగ్గించుకోకపోతే మన లోపల దేవుడున్న సంగతి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ముఖ్యంగా మా భార్యనే ఉంది తను పుట్టుగా క్రైస్తవుడు రాదు దేవుని యొక్క వాక్యం తెలియదు మన వాక్యం తెలుంటే ఏ విధంగా జీవించాల పట్ల విదేత కలిగి జీవించాలి ప్రేమ కలిగి జీవించాలి జాలి కలిగి జీవించాలి అప్పుడు తను అంటదనమాట అరే తన లోపల దేవుడు ఈశ్వర దేవుడు ఇంత ఏ విధంగా ఉంటాడా నేను ప్రార్థన చేసి ఈ విధంగా జీవిస్తామా మా భార్య నన్ను గమడ ఈరోజు నీ యొక్క నేను ఆదివారం అందు నా మా బావం చెప్తుంది మా బొమ్మడుగుతోంది అరే మీ బాబా ఇంతవరకురా ఎవరి దగ్గర చేయి ఆపలేదు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు అంటే నేను గొప్పగా చెప్తలేను సమయం వచ్చినప్పుడు అందరి డబ్బులు అడుగుతాం కానీ నేను ప్రతిదీ దేని దగ్గర ప్రారంభం ఒక సిక్స్ మంత్స్ ముందే నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను సిక్స్ మంత్స్ ముందే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను బైబుల్లో ఉన్న చాలా మన మన చంద్రశేఖర్ గారు చెప్తుంటారు అనమాట మీరు చెప్తే నమ్మరు నాకు మ్యారేజ్ కాకముందు నా మైండ్ లో ఒకటే ఉంటుంది ఎందుకడో ప్రా వాక్యం ఉంటుందన్నమాట ప్రతిదీ మనం జమ చేసుకోవాలన్నమాట ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే నీ దగ్గర డబ్బులు రావడం చూస్తాడో నీ బుద్ధిని చూస్తాడు నీ బుద్ధిని ఎప్పుడైతే చూస్తాడో ఒకవేళ అతని బుద్ధి తగ్గట్టు నువ్వు జీవించినావా దేవుని తగ్గట్టు నువ్వు జీవించినావా ఆ డబ్బులు వచ్చినప్పుడు అయితే నువ్వు అనుకూలత రీతిగా డబ్బులు నీకు ఎక్కువ కాదు నువ్వు మళ్ళా లోకం పర డబ్బు రాగానే లోకాను జీవించినావనుకో అంతే మొత్తం మళ్ళీ సార్ రావాలంట మళ్ళా నేను టైం వేస్ట్ మళ్ళీ మళ్ళా దేవా తప్పైంది అనడం అందువచ్చే దేవుడు ప్రతిదానికి సమయం వచ్చిన అనమాట ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నేను పరీక్షిస్తుంటాడు ఆ పరీక్షలు నువ్వు పాస్ అయినావనుకో ప్రతిసారి నీకు నమ్మిది ప్రతిసారి పండగని ఎందుకు చాలా మంది పండుగ వస్తేనే బట్టలు కోడుకుంటారు మంచి మంచిది తింటారు కానీ దేవుడు నమ్ముకుంటారు ప్రతి రోజు రాజుల భోజనం తింటారు ఎందుకంటే దాని ప్రకారం జీవిస్తామని అంటే నా మీనింగ్ ఏంటంటే ప్రతిరోజు బిజిన దినాలి కాదు ప్రతిసారి కొంతమంది ఉంటారు పాపం డబ్బులు ఎక్కువ రాగానే మంచి భోజనం అంది కానీ మనం దేవుళ్ళు నమ్ముకుంటాం ప్రతిరోజు మంచి భోజనం తినాలా ఎందుకంటే దేవుడు ఏమవుతుందంటే దేవుడు నమ్ముకున్న ప్రతి భోజనకి రాజులో భోజనం అది మనం ప్రతిదీ బైబుల్ ఉన్న ప్రతిదీ చాలా మిస్ చాలా అంటే చాలా మిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బైబుల్ ఏ విధంగా ఉంటుందంటే ఒక స్టెప్స్ ప్రకారం ఉంటుంది ఒక మ్యాథ్స్ ప్రకారం కామర్స్ ప్రకారం ఉంటుంది ఆ సబ్జెక్ట్ వినుకుంటే వస్తేనే నీకు ఆన్సర్ వస్తుంది ఎప్పుడైతే నా సబ్జెక్ట్ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటా స్టెప్ బై స్టెప్ వస్తావో నీ జీవితంలో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అదే పెద్ద ఆన్సర్ అనమాట చాలా మంది ఏం చేస్తాడంటే స్టెప్ బై స్టెప్ వినవు ఒక ఆర్థికంగా ఆలోచించను వేరే విధంగా ఆలోచిస్తాడు అక్కడ చాలా పొరపాటు అంటే నేను విషయం అంట నేను వేరే వాళ్ళ విషయం ఎప్పుడైతే నువ్వు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉంటావో చాలా మంది అంటే నేను దేవుని నమ్ముకున్నా నాకే సమస్యలు వస్తాయి నాకే శోదాలు వస్తాయి అంటే కాదు కాదు అది సమస్య దేవుడు తీయలేదు ఎవడు దేయలేదు నువ్వు సరిగ్గా స్టెప్ బై స్టెప్ లేక తెచ్చుకున్నావు ఇప్పుడు నేనే ఉన్నా నాకు ఒక లాభం వచ్చింది ఆ ఐదు మా బాబు స్కూల్ ఫీజు కట్టాలా నేను ఆ లాభం వచ్చిందని ఖర్చు పెట్టేసినాను స్కూల్ ఫీజు దగ్గర పడ్డది అదే డబ్బులు లేవు అప్పుడు నేను దేవా నాకు సమస్య వచ్చింది సైతం తెచ్చింది అంటనా కాదు కాదు అది నా చేతిలో నేను పాడు చేసుకున్నాను అదే ఐదు వేలు నేను దాచిపెట్టుకున్నాను ఒక ఐదు వందలు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఐదు వచ్చినప్పుడు అందులో కలిపి నన్ను అది అది నేను తెలుసుకున్న సమస్య సైతం తెలుసుకున్నాను ఈ విధంగా స్టెప్ ప్రకారం మనం జీవించాలి ఎప్పుడైతే నువ్వు స్టెప్స్ ప్రకారం జీవిస్తూ ఉంటావో నీ కుటుంబం కానీ నీ భార్య కానీ నీ భార్య వాళ్ళ బంధువులు అంటే నా మీ బమ్మడిదులు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ ప్రతిది తెలుసుకుంటారు అనమాట ప్రతి విషయంలో నేను నిజం చెప్తున్నా నేను మా బాబుకు బుక్ కుదుకోవాలన్నా స్కూల్ అడ్మిషన్ కావాలన్నా ప్రార్థన చేస్తాను మా బాబుతోనంట పప్ప పప్ప నాకు బుక్స్ కావాలంటే ప్రార్థన చేస్తాం పెట్ట ఎందుకు ప్రార్థన చేస్తా బేట నీ నే నీ పడసలు డబ్బులు ఉన్నాయి కదా పాప మన బోయ్ స్టేషన్లో కొందామన్నాడు అది కాదు లెక్క డబ్బులు ఉన్నాయి పోయి అది కాదు ప్రార్థన చేసి ప్రస్తుతం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి మన పిల్లలు అంటే నేను అక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి దాని మీద మనము దేవుల్లో ఆధారపడాలా అనేది బాబు నేర్చుకోవాలి ప్రతి దాని మీద మనం దేవుల్లో ఆధారపడాలా నా కాన్సెప్ట్ మనకు అర్థం కాదు అనమాట వాడు ఏమంటాడు పాప మన పడసలో పైసలు ఉన్నాయి కదా కొనుక్కుందనమాట లేదు బేట పరసలో పైసలు లేవు దేవుడు ఇస్తాడు మనం ప్రార్థన చేద్దాము పొద్దునే మన పడసలో పైసలు వస్తే దేవుడు వచ్చేసి వాడు నమ్మేస్తారు పరిస్థితులు పైసలు కానీ అరే దేవ నిజంగా తప్ప రాత్రి దేవుడు వచ్చి పడసలో పైసలు పెట్టింది అంటే వాడు ఒక విశ్వాసం ఒక విశ్వాసంలో వాడు బలపడుతున్నాడు ఒక విశ్వాసం నడిపిస్తుంది దేవుడు అట్లా మనం అందరం బైబుల్ చదవడం వాక్యం చెప్పడము సేవ చేయడం ఎంత ముఖ్యమో దేవుని సన్నిధిలో మనం విశ్వాసంలో జీవించడం ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైనది ఓపిక ఎప్పుడైతే నువ్వు ఓపిక ఓపిక నశించిపోతుందో సైతాన్ని అప్పుడు జరిగిపోతుంది అందు నుంచి నీ ఒతికైనా అసలు నశించిపోవద్దు ఎంత నువ్వు టైట్ అయిపోయి ఇంటికి రాని ఎంత ప్రాబ్లమ్స్ ఇంటికి రాని సమాధానం ఉండాల ఇంటికి రాగానే ఏమైనా ఈరోజు మొత్తుకురానుకో ఏం మాట్లాడద్దు ఒక పది నిమిషాలు మౌనం కూడా అక్కడే దేవుడు కార్యం చేస్తారు ఎవరైతే నీ ఆపోజిట్ గా మాట్లాడిర వాళ్ళు వచ్చి గట్టిగా నీ చేతులు పట్టుకుంటారు అరే నా తన తప్పైంది సారీ నీకు టీ పెట్టాలా కాఫీ పెట్టాలా పాలు పెట్టాలా పాలు ఇవ్వాలంటే అక్కడ ఏంది దేవుని యొక్క ప్రేమ నువ్వు చూపించినప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ చూపిస్తావో బెంబడే వాళ్ళ నుండి మళ్ళీ కుటుస్తారు రోడ్స్ రివర్స్ అవుతుంటుంది అనమాట వన్ ప్లస్ వన్ అవుతుంటుంది ఇది ముఖ్యంగా తెలుసుకోవాల మనం ఏంటంటే ప్రార్థన చేస్తాము వాక్యం చదువుతుంటాం అన్ని విధాలుగా బాగుంటాయి కానీ చిన్న చిన్న విషయాల దగ్గర మనం ఏమవుతుందంటే పడిపోతుంటాం అది మనకి అక్కడ సైతం దాన్ని పట్టుకొని మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్ల మెల్లమెల్ల మన జీవితంలోకి వచ్చేస్తున్నారు అప్పుడు మనం ఏమవుతాము ప్రాబ్లంలు పడిపోతాం ప్రాబ్లం పడిపోయి దేవునికి దూరం కావడము అలగడము అలా వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా ఉండడం జరుగుతుంది కానీ అట్లాంటి జీతలు కూడా దేవుడు తీసుకొస్తావు పెద్ద పెద్ద సమస్యలు ఉండే కోమలు ఉండడం దేవుడు తీసుకొచ్చారు నేను ఎందుకు తీస్తున్నాను నేను చెప్పాల్సింది నా కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే నీ లోపల తొందరపాటు ఉండొద్దు నీ లోపల కోపం ఉండదు ముఖ్యంగా ఓపిక ఉండాలి ప్రతిదీ ప్రతిదీ నువ్వు బయటికి పోతున్నా ఇంటికి వస్తున్నా దేవుని సన్నిధిలో మొదలు అప్పుడు ఏమవుతుందంటే దేవుని నీకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తావు నేను కొన్ని వస్తువులు వదిలిగిపోయాను అనమాట అప్పుడు నేను ప్రార్థన చేస్తాను దేవా నేను మోసపోవద్దు అక్కడ దాన్ని చూసి నేను అట్రాక్ట్ కావద్దు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మళ్ళా దాంట్లో తేడా రావద్దు నేను మోసపోవద్దు దేవా నేను దేవుని ప్రార్థన చేస్తాను ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ అయిన తర్వాత నాకు తెలివిని ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు ఆత్మ బయలుపరిచే తీసుకుంటా వద్దు నేను వచ్చేస్తాను నేను దాదాపు నేను బిజినెస్ చేసి దాదాపు పదిహేను సంవత్సరాలు అయిపోయింది పదిహేను సంవత్సరాలు నేను వ్యాపారం చేస్తున్నా నాతో పాటు ఒక టీం ఉందన్నమాట మేమంతా పది మంది అనమాట అప్పుడప్పుడు మేము పది మంది కలుచుకొని కాఫీ దాకుంటాను అయితే ఆ పది మంది అప్పుడప్పుడు అంటారు అయితే నువ్వు పది సంవత్సరాలు బిజినెస్ చేస్తున్నాం కదా మనం అందరం మనం బిజినెస్ తో మనకి ఎంతమంది డబ్బులు ముంచేసారు అని ఒక్కొక్కరు చెప్పుకుంటూ వస్తుంది ఇక ఒకడేమో లక్షలు అన్నాడు ఒకడేమో డెబ్బై అనడు ఒకడేమో రెండు లక్షలు అన్నాడు ఒకడేమో యాభై వేలు అనడు ఆ తొమ్మిది మందిలో ఎవడో ఒకడు ఏదో ఒకటి వేరైతే అయినాయి నా దగ్గరకు వచ్చేసరికి నేనేమన్నా నాకు ఇంతవరకు ఒక రూపాయి కూడా ఎవరు ముంచలేదన్నా అది విచిత్ర ఏ లేదు లేదు నువ్వు దాస పెడుతున్నావు నిజంగా నాకు రూపాయి ముంచారు దాని దాస లేదు లేదు వ్యాపారం అన్నాక మంచంతోనే చెడ్డంతోనే అవుతుంది ఆమెను మంచంతో అయితే చెడ్డంతనైతే ఎంత చెడ్డంత మా ఫ్రెండ్స్కి తెలుసు నేను దేవుడు ప్రార్థన చేస్తా చర్చ ఎంత చెడ్డొంతనైనా కూడా నేను ప్రార్థన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను విజయం పొంది వాన్ని సంతోషపడిచి మన డబ్బు తీసుకొని ఆ డబ్బులు నేను కంపెనీకి కడతా ప్రతిఫలం నేను నా ఇంటికి గడిచిపెట్టుకుంటాను నాకు ఇంతవరకు ఎవరు మోసం చేయలేదు నేను మోసపోలేదు వాళ్ళు చాలా విచిత్ర పేరు అవునారా అంటే ముందే డబ్బులు తీసుకుంటావా ఎట్లా చేస్తా చెప్పు నేను డబ్బులు ఏం తీసుకోను మీరు ఎట్లా తీసుకుంటాను అక్కడ తీసుకుంటా మళ్ళీ ఎట్లా ప్రార్థన చేస్తాం వాళ్ళ ఇంటికి పోగానే ప్రార్థన చేస్తాం మీ ఇంటి పోగానే ప్రార్థన చేస్తాను వాడు వస్తే మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తాం నేను మాట్లాడేది దేవుడు నేను మాట్లాడుతున్నా వా అర్థం కాదని ప్రార్థన చేస్తాం వాళ్ళకి అర్థమైపోతుంది వాడు చూసి అరే ప్రతి కస్టమర్ నన్నడు ఒక్కొక్క కస్టమర్ అంటే నిన్న జరిగిన విషయం మీతో చెప్తున్నా నిన్నంటే జరిగిన శనివారం జరిగింది చాలా పెద్ద వ్యక్తి కోపం ఎక్కువ ఆయనకి ఎంతమంది వాళ్ళ ఇంట్లో పనిచేసారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి తిట్టుకుంటే పంపించాను కానీ ఒక వస్తువు వాళ్ళకి ఇవ్వలేదు కానీ విచిత్రం ఏంటంటే శనివారం నేను పోతే నేను ఇతనించి మాట్లాడియండు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది నేను వెళ్ళిపోయినా ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత తెలిసిపోయింది ఆయనకి ఆ ప్రాబ్లం నా వల్ల వచ్చిందా ఆయన వచ్చిందా తెలుసుకుండా ఆయన వల్లనే వచ్చిందని తర్వాత ఆయన పోస్తున్న నేను మళ్ళీ పిలిచి ఒక ఇంపార్టెంట్ చాక్లెట్స్ ఇచ్చిండు దాదాపు అది ఒక టూ థౌసండ్ ఆ చాక్లెట్స్ నా చేతిలో పెడితే ఆ పన మనిషి అంటున్నాతోని బాబు ఇంతవరకు అయ్యా ఆయన ఎవరికి ఇవ్వలేదు నీకు ఇచ్చిండు అంటే నువ్వు అని అతను మంచిగా ఉన్నావు కాబట్టి నీతో ఇచ్చి అంటే నేను మనసు అనుకున్నా నాది ఏం లేదమ్మా దేవుళ్ళు ఒక మహిమ అంటే నా అంటాడు నువ్వు చాలా ఎట్లా ఆయన భాషలు నీకు చాలా ఓపిక అమ్మా అంటుంది అంటే చాలా ఓపిక ఆయన భాషలు ఏమవుతుందంటే నీకు చాలా పేషెన్సీ అమ్మా అంటుంది అంటే అది నా ఆల్రెడీ రాలేదు దేవుడి నుండి వచ్చింది చాలా ఓపిక ఎక్కువ అమ్మ ప్రతి నువ్వు తొందరపాటు పడవు అది ఆ విషయాన్ని మాకు ఫ్రెండ్స్తో చెప్పిన నేను ప్రతిదీ ప్రార్థన చేసుకుంటా అవునా ఏ ప్రభు ముక్తం ఆ సిస్టమ్ మీద కూడా చేయబెడతా ప్రార్థన చేసి ఆన్ చేస్తాం ఇంతవరకు నాకు ఎక్కడ స్టగ్ కాలేదు ఇంతవరకు నాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు అయినా ఉండొచ్చు పది సంవత్సరాల తర్వాత అయిన ఉండొచ్చు ప్రతిదీ పది సంవత్సరంతో పాడైతుంది ఐదు సంవత్సరాల తర్వాత కానీ నాకు ఎక్కడ రాలేదు ఎందుకంటే ముఖ్యంగా మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి ఆ తర్వాత మన ప్రార్థనలో దేవులు అర్పించబడాలి మనం వాక్యం చేసుకున్నాం ఇంకోటి అది అపప్రకారం పదాధ్యాయంలో ఇరవై నాలుగు ఏముంటది అంటే మరునాడు వారు కేసరిలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులతో ముఖ్య స్నేహితులతో పిలిచి వారి కొరకు కనిపెట్టుకొని ఉండు పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కరము చేశాను ఇక్కడ వెళ్ళండి కొర్నేలి తగ్గించుకుంటున్నాడు ఆయన కంటే ఎక్కువ తగ్గించుకుంటున్నారు ఎవరు పేతురు పేతులు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేశాను అందుకు పేతురు నీవు లేచి నిలువము నేను కూడా నరుడినే అని చెప్పి అతనికి లేవనెత్తినో అంటే పేతురు ఏమంటుడు నువ్వు కూడా మనిషినే నువ్వు నేను ఒకటే అంటున్నాడు కానీ నేను ఏసు ప్రభుత్వం సేవ నేను ఆయనతో ఎరిగినా నేను ఆయనతో కూర్చున్నా నువ్వెంత నా ముందు అట్లా పేతురు ఒక ఏసు ప్రభుత్వం సేవ ఈ రోజు మనం ఒక పెద్ద విఏపి దగ్గర పనిచేస్తేనే మనం ఓ మనం ఎక్కడికో ఆలోచిస్తాం అంటే మన శరీరము మన అంతే సపోజ్ ఒక వ్యక్తి ఒక సీఎం ద్వారా పనిచేస్తే ఆయన బిల్డప్ ఒక విధంగా ఉంటుంది కానీ ఇక్కడ పేతులు ఏసు ప్రభుత్వం సేవ చేసిన పేతులు ఏమంటున్నావు కొన్ని నువ్వు సమానం అంటు అందుకు పేతులు నీవు లేచి నిలువము నేను కూడా నరుణ్ణి అని చెప్పి అతని లేవైతును అతనితో మాట్లాడచ్చు లోపలికి వచ్చి కోరి ఉండటం చూచాము అప్పుడు అతడు అన్యజాతి వాణిని సహవాసం చేయుటైనను అట్టి వాణిని ముట్టుకొనిటైపోయినావు జ్యోతినికి ధర్మం కాదని మీరు తెలియను అయితే ఈ మనుషులు నిషేధింపదగిన వాడేను కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డం ఏమియో చెప్పక చెప్పవచ్చి తినే గనుక ఇందు నిమిత్తము నన్ను పిలువ పంపితేరో దాని గురించి అడగగా అడుగుచున్నానని వారితో చెప్పాను అప్పుడు ముప్పై నాలుగులో ముప్పై మనము ముప్పై నాలుగో వశాన్ని దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అంటే అప్పుడు పేతరు ఏమంటుండంటే దేవుడు పక్షపాతి కాదు అంటే ఇక్కడ ఈ వశయం ఎందుకు వస్తుందంట మనం కూడా దేవ కేతులాగా ఎక్కడంటే అక్కడికి వెళ్ళి సేవ చేయాలన్నమాట ఎందుకంటే అంత పెద్ద దేవుడు పక్షపాతి కాదనప్పుడు మనం ఎంత అంటే మనం అంటే ఆరోగ్యం బాగా లేని వాళ్ళ దగ్గర మనం కాల్చ ఎదిగిన కూడా మనం వెళ్ళి సేవ చేయాలి ఈ వాక్యం అన్నిటికీ పని అన్నిటికీ వస్తుంది మనం భయపడుతుంటాం అనమాట ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకుండా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థాలంటే స్మెల్ వస్తుందేమో అని మనం బాధపడుతుంటాం కానీ ఇక్కడ ఏమంటున్నారో దేవుడు ఏ విధంగా పక్షపాతిగా జీవించినో నువ్వు కూడా ఆ విధంగానే జీవించాను ప్రతి జన్ములను ఆయన భయపడే నీతిగా నడుచుకున్న వారికి ఆయన అంగీకరించును యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలకు పంపిన వర్తమానం మీరు కూడా మీరు ప్రకటించిన తర్వాత గదులు ఎదుర్కొని యూధాయుధాలు ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అయితే నలభై ఏముంది నలభై ఏముంది నలభై ఏళ్ళు ఏముందంటే అందుకు పేతులు మనం వల్లే పరిశుద్ధాత్మను పొంది మీరు బాప్సం పొందకుండా ఎవడైనా నువ్వు నీళ్లకు అండంకం చేయగల చేయగలడని అని చెప్పి వేసుక్రీస్తున్నామన్నా వాళ్ళు బాప్సం పొందేవాలని ఆజ్ఞాపించి తర్వాత కొన్ని దినం తర్వాత తర్వాత తమ యుద్ధ ఉండమని వాళ్ళ తని ఆ తర్వాత ఏమైంది చేతులు వాళ్ళందరికీ దేవుని ప్రసంగం చెప్పారు వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నారు కొన్నీళ్ళ ఇంటికి వచ్చిన నిజమైన దేవుడు ఏందా ఇంకా సత్యంలోకి వెళ్ళిరు తెలుసుకున్నారు ఆ సమయంలో పేతురు దర్శనం చూడకుంటే పేతురు పోకుంటే ఎంతో మంది అన్యలు మారు మనసు పొందకపోతుంటాయి ఇదంతేంది దేవుని యొక్క కార్యం ఎప్పుడైతే జరగాలో అప్పుడు జరుగుతుంది నువ్వు చేసిన సేవ నీ ప్రార్థన అక్కడ నీ అకౌంట్ ఉండిపోతుంది అది ఎప్పుడు నీకు కావాల్సిన దానికి డెబిట్ కావాలో అప్పుడే అవుతుంది ప్రతి దానికి కావాలంటే కాదు దేవుడు నువ్వు ఎంతైతే ఆలోచిస్తున్నావో దానికంటే ఎక్కువ ఆలోచిస్తాడు నేను నా కుటుంబము మా అమ్మ నాన్న మా అన్నదమ్ములము మా మిస్సెస్ మా మిసెస్ అప్పుడు తెలియతుంది లాక్డౌన్ లో మేము ఒక్క రూపాయి ఎక్కడ అప్పు చేయలేదు మా ఓనర్కి మేము పిలిచి రెంట్ ఆయన తీసుకోలేదు ఏ వద్దొద్దు రెంట్ మాకు ఎందుకంటే దేవుడు అట్లా మమ్మల్ని వాడుకున్నాడు చేసే ప్రార్థన సేవ దేవుడు అప్పుడు ఆ అకౌంట్ ని ఓపెన్ చేసి మా దగ్గర పంపించింది ఆ విధంగా ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్న బిడలం ఎంత కష్టం వచ్చినా ఎంత వచ్చినా ఎందుకంటే దేవుడు చాలా మందిని మేము చూసుకుంటాం అనమాట ఎంతమందికి సమస్య వచ్చినా మన గ్రూప్ కూడా ప్రతి ఒక్క దేవుడు కాపాడుకుంటాను ప్రతి ఒక్కరి అందు ఎంత కరువు ఉండని ఎంత నష్టం ఉండని మనం దేవుడి సన్నిధిలో వెళ్ళాలా నష్టం వచ్చినప్పుడు నీకు బాధ వచ్చినప్పుడు నీకు ధైర్యం కావాలా నువ్వు చేసిన ప్రార్థనలకి నువ్వు చేసిన సేవకి దేవుడు నీకు ప్రతిఫలంగా ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు ఓపికగా ఉండాలా నేను కోపం ఉండొద్దు గర్వం ఉండొద్దు ఈ మూడు నేను ఒకటి లేకుంటే నువ్వు చేసినంత నీకు దేవుడు ఇస్తాడు నీ ప్రార్థన కేవలం నీ పిల్లల గురించే ఉండదు అదే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పై పెద్దగా కావాలా మంచి చదువులు చదువుకోవాలా దేవుని సన్నిధిలో మనుషుల దయ్యందు లోకం దయ్యేందు వడిదిల్లాలని మనం ప్రార్థన చేస్తాం ఎప్పుడైతే నువ్వు కోపాంగం మేము చేసుకుంటామో అవన్నీ రావు కదా అందరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థనగా జీవిస్తాము ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ వందనాలు ఈ వాక్యం దేవుడు దీవించిన గాక హ్రభ నీకే వందనాలు వేస్తాప్రభా ఈ వాక్యం వేస్తాము విశ్వాసంలో మేము నడవాలా మాకు మా జీవితాల్లో ఆశ్వాసంగా నాటబడాలా మరి ముఖ్యంగా మాలో కోపం కానీ గర్వం కానీ ఏముండనికి వీలేదు ఎసుప్రభా మేము నిన్ను వల్లే పొరుగు అని ప్రేమించాలా మాలో మేము చూడాలా ఎస్తు ప్రభా గొప్ప కార్యం మీరు ఈ ఆన్లైన్ ఉన్న ప్రతి బిడ్డని మీరు ముట్టండి స్వస్థపరిచండి వాళ్ళకున్న బాధ వేదన సమస్య ఫైనాన్స్ ప్రాబ్లం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు ఈ రోజు రాత్రి ముట్టండి వాళ్ళకి ధైర్యాన్ని ఓర్పుని మీరు దయచేయమని ఏస్తు క్రిస్తున్నా ప్రకటిస్తున్నాం తర్వాన్ మన ప్రభు ఏసు కృపా మనందరికీ సదాకాలంతో గాక ఆమె ప్రైజ్లాడుస్తాడు అందరికీ అందరికి ప్రేజ్లాడు అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి